గడిచిన కాలంగా అయినా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకు వెళ్ళి పెట్టినైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి దేవ ఇప్పైనా నా ప్రభావికి దినుమత మీ కె తులు స్తోత్రుకున్నా ఘనత మహిమా ప్రభావం మీకే కలిగింది ప్రభావికి దినుమత అయినా మీకు సాయం చేత నడిపించి మీకు నూతనమైన కృత్రిమా కనుగ్రహించి నడిపించిన నూతన అభిషేకం దాని ప్రభావాల సది పుష్ణం దేవ మీకు పశుతాత్మ అభిషేకం అందరినీ ప్రభావ పాటలదారు మీద మా ఇంపెట్లో మాట్లాడండి ఈ నీటి వాసి ఇంపేస్తు నటించటంకాలను కొట్టి వేసే తావా ఈ నీటి నా పరిస్థితి ఆట పాడగలవా బాగా కష్టమేనా యా ప్రభువా నిల్లేస్ తులు ప్రభువా ప్రేమ మయా యేసు ప్రభువా నిల్లేస్ తులు ప్రభువా అనుది నమో అను అనుక్షణము నిభువా ప్రేమ మయసు ప్రభువా ప్రభువాతీ నన్ను స్వ ప్రేమ కవీచావు ప్రభువాతీ నన్ను ీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంత గానో ప్రేమీ చునావు నన్నెంత గానో ప్రేమీ నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమి చావు నాకై ప్రేమేస్తు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రేమయే ప్రభువా ప్రభువాద వాలచి నా హృదయాని తట్ ప్రభువాద వాలచి నా హృదయాని తట్ ప్రభువా హృదయాంగనములోకి అరుదించి అరుడించినావు నాకెంతో ఆనందే నాకెంతో ఆనందమే ప్రేమేసు ప్రభువాను ప్రభువా చోదనలు నన్ను చూసుకునినా ఆ వేదనలు నన్ను అలుముకునినా శోధనలు నను చూసుకునినాదనలు నను అలుముకునినా చోదన వేదనా వేదనలు శోధన వేదనా వేదనలు నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తుంతూను ప్రభువా ప్రేమ మేసు ప్రభువా నిన్నే స్ ప్రభువా ప్రే మమయేస్తు ప్రభువా నిమ్ స్ ప్రభువా అనుదినము అనుదినము ప్రే మమయేస్తు ప్రభువా హలో సార్ మీ వాక్యం గురి మాట్లాడుతున్నారు ప్రభా మాట్లాడండి మీరు మాట్లాడే దేవసంధు ప్రభా మా లోనంలో మీరు వినగలచ్చు గ్రహించగల మనుషులు వచ్చింది అక్కడ సమీపించింది హలది అది రోజు ప్రభావం ఎంత మంచి చూడలేక ఉన్నావు మాకు సభ్యులకి పద జ్ఞానం కనిపి పరిశుభాత్మ సరస్థులు నడిపిస్తుంది ఈ వాక్యం సత్యం మీరే సత్యం గ్రహమై ఇంకా జోత్తు నడిపించి విజయం దయచేసి ఆట తొలగించగలి ప్రవక్త అయిన ఎస్ఐఏ ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగాను అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యం సమీపించినది గనక మారుమనిషి పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు అలా అలియా ఇక్కడ చూస్తే ఏషియా ప్రవర్తించిన ఏషియా ధర దేవుడు ప్రవర్తించిన అంటే ఒక దినం వస్తుంది ప్రభు పురుషులు ప్రవర్తించేఖను నెరవేర్చింది ఈసారి అప్పటికి ప్రభు ఎం చేస్తున్న ప్రలోక రాజ్యం సమీపించింది అలియ్య చెప్పండి ప్రలోక రాజ్యం అంటే సమీపించిందని ప్రకటించడు మన దేవుడు రాకీపించింది కానీ మనం ప్రకటించారా మీ పాపండి ఈ తరం వేరై మీరు మారవస పన్ను వేసుకునే బాసని మనం పేతుల ప్రకటించినాను మన ప్రభువి ఒక పదవిలో ప్రకటించిన చెప్తావా మీరు మానవసీ వేసుకునే బాసలు ప్రస్తుతవరం పొందింది వీటిలో మీ అందరికీ వాల్దన అప్పటి నుండి వేసు పర్వక రాజ్యం సమీక్షించినది గనక మారి మని పొందడని చెప్తూ ప్రకటింప మొదలు పెట్టాను అసలు దేవుల సేవ మన ప్రభుత్వ సేవలు మనం ప్రకటించకుంటే శ్రమ నీకు శ్రమ ఎక్కువ భయంకర శ్రమ ఉంటది మనం చూస్తాం ఇంజక పట్టానికి మీకు చెప్పమంటే చెప్పలేదు కానీ భయంకర శ్రమ వచ్చింది ఆయనకు అప్పుడు ఆయన జ్ఞానం గల వ్యక్తిగత ఈ శ్రమ ఈ కీడ జలో వచ్చిందంటే అప్పుడు చెప్తారు ఈ నావలో వచ్చింది దైవ జ్ఞానం గల వ్యక్తి కదగా యోన ప్రముఖ దళలీయ సముద్ర తీరమున నడుస్తుండగా కేసు సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అనే ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయట చూశాను వారు జాలర్ వాళ్ళు సముద్రంలో వల వేస్తే చూసుకున్న వాళ్ళు జాలర్ అంటారు ఇక్కడ మన యేసు ప్రభు ఎప్పుడో ఒక దీని ఇక్కడ పిలవాలా తన సమయం వచ్చింది వాళ్ళకి తిరుస్తున్నాడు చేస్తున్న సముద్రంలో అలా రియా కానీ ఏమంటారు మీ లోకంలో ప్రయాస పడుతుంది ఈ లోకంలో పట్టుకునే వెంబడి మనుషులు పట్టుగా చేసేదని వారితో చెప్పాను అలాగే మీకు ఈ చరిక ఇష్టంలో తెలుసు లోకం ఇష్ట మీరు జియో వాళ్ళు కొనుక్కుంటారు చేస్తున్నారు సంపాదించారు ఏది కానీ ఇంకో ఉండేది మీకు తెలువని అదే అన్ని మనుషులు పట్ల జోలో తయారు ఈ లోకంలో మనుషులు పట్ట మీ జ్వాల తయారు ఈ లోకమంతా మనుషులే లోకం అంతా మనుషులే కనుక దాంట్లో మనుషులు పట్టు తయారు చేస్తాను ఎట్లా పట్టారో నేను అని చెప్తున్నా వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిది చాలా చూడండి వెంటనే అంటే దేవుని వాక్ ఎక్కువ ఉంటుంది చాలా బలగా దేవుని వాక్ ఎప్పుడు ఆకరించినాకో విదేశీ మంచి దగ్గర ఆయన ఆకర్షించకుండా ఇవ్వాలి వెంటనే చదువు వెంటనే వారు తమ వల్లలు ఆయన అక్కడి నుండి వెళ్లి జబదయ కుమారులైన యాకబు అతని సహోదరుడు అయిన యోహాను సహోదరులు తమ తండ్రి అయిన జబదయోని తమ తమ వలలు బాగు చేసుకుని చందగా వారిని చూసి వారిని పిలిచను తయారు చేస్తున్నారు మన మన మనం బి అంటనే ఆ మార్గంలో శిష్యులకు తయారు చేయాలి వచ్చినట్టీమోనికానే వారు తమ వాళ్ళ ధోని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించి కలవి ఆయన వెంబడించి ఆయన విమడిస్తారే మనకు సమస్య స్వాధం సమాజ మందిరములో బోధించుతూ దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుతూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుతూ గలలు ఎంతటా సంచరించను ప్రతి రోగులు వ్యాధిని ఎలగొట్టి గల సంచరిస్తున్నాడు దీస మనం సంచరించాలా ఒక్క దగ్గర ఉండదు గూడు కొడుకుని సంచరించాలా ప్రజలు పాపములతో రోగాల నుంచి బాధపడుతున్నారు కనుక అసత్తికి విడుదలయ్యాలా ఇట్లా ఆయన చేసి సిరియా దేశం అంతటా నానా విధములైనంపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగమును పక్షవాయువు గల వారిని ఆయన ఇద్దరు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచను చాంద్రోగు వచ్చి ఏం చేసిందా స్వస్థానం కలిగింది ఎప్పుడు ఆయన స్వస్థల విశ్వాసం పెట్టాడు రిసలేము యూదను ప్రదేశంలో నుండి యువర్ధను అవతలి నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించను అంతే కంప్లీట్ అయితే దెకపోలి గలలియా ఎరుసలేము యూదయా ప్రదేశం అంతటి నుండి యువదాను నాకు అవతలి నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను మాసోనియా లో దేశంలో ఆ ప్రాంతము నాకు అది ముఖ్యమైన పట్టణము రోమిలా ప్రవాస స్థానం ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటేమి విశ్రాంతి దినమున గమినీ దాటి నదీ తీరమున ప్రాంతమును జరగనుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచుంటేమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుపుకుని అక్కడ వచ్చి కూర్చుండి కూర్చుని వారిలో స్త్రీలతో మాట్లాడుచుని కాదన తన కూర్చునిపోతే ఈ స్త్రీతో మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే ఈ రి సమాధానలో పోయి పౌరుతీలు దేవుని వాక్యం ప్రకటించు సమాన మంది ఏం చూస్తుండ్రు అనేక వ్యాక్సిన్ స్వస్థపరచుడు కానీ ఇక్కడ చూస్తే కొన్ని స్త్రీ మాట్లాడుతుండగా ఇక్కడ చూస్తే అప్పుడు లూదియా భక్తి గల ఒక స్త్రీ ఆమె ఉదారంగు పొడినైర పట్టణస్థలాలు ఆమె ప్రభు ఆమె హృదయమని తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలేందుకు లక్ష్యం ఉంచాను దేవుని వాక్యం పోతుండం చేసిన ప్రభు ఆమెను ఆమె పౌలు చేసిన మాట లక్ష్యం వచ్చిన ఉదయం తెరవాను అప్పుడు ఏం చేసినట్ట ఆమె ఆమెయూ ఆమె ఇంటి వారు బాప్తిస్మ పొందినప్పుడు ఆమెను ఆమె ఇంటి వారు బాప్తి పొందినప్పుడు బాప్ ఆమెయ ఆమె ఇంటి వారు పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండు వేడుకొని వేడుకుండా మిమ్మల్ని బతులాడుకుంటున్నాను అలాది చూడండి ఇది దేవుని ఆకర్షించడం అంటే ఇట్లా ఉంటది దేవుని ఎప్పుడు ఆక్రమిస్తారో వాళ్ళు ఏమైంది ఇంటిలో విడి ఏం చేస్తున్నారా మన ప్రేమ్ మీటింగ్ పెట్టుకుంటాడట అలా దేవుని ఆక్రమించలే ఆయన దగ్గర దెబ్బలు రాలని అక్కడ ఆక్రమించినట నా దగ్గర ఇంటికి రామని బలవంతం చేసుకుని అలా మన ప్రభుత్వ సమాజ మంది అనేక చక్క సమాజంగా దేవుని బిడ్డదే కదా ఆ జీవించే బిడ్డ ఏదో ఇది పోవాలా ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేసుకున్నాక ఈ సెకండ్ రేట్ చేస్తాను చేయండి పరిశుద్ధుడా మహానటుడా ఈసం మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ జీవితండ్రి సమయంలో నాకు ఇచ్చినందుకు ప్రభావి మిమ్మల్ని మమ్మి పరచు మీ చిత్రాన్ని జరిగించే ఉండడానికి మాకు శక్తిని సామర్థ్యం దయచేయండి ప్రభా అనసు అనుగ్రహించండి ప్రభావ పందనాలు స్తోత్రాలు ప్రభా అనేక మార్లు తండ్రి ప్రభా తెలిసి అనేక పాఠాలు చేసిన ఆయన మీకు సిలిచి తండ్రి అనేక మార్లు తండ్రి మిమ్మల్ని బాధ పెట్టిన ఉన్నాను తండ్రి అన్ను క్షమించమని తండ్రి ప్రభా అదే మరిగా తండ్రి ఆ భయంకరమైన చీపటిలో నుంచి నా నరకపు అంచులలో నేను నడుస్తున్నప్పుడు తండ్రి ప్రేమతో కృపతో తండ్రి ప్రభా నన్ను కరుణించి ఆశ్చర్యమైన వెలుగులోకి నేను నడిపించిన ప్రభా దీన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోగలను ఏమిచ్చినా మీ రుణం నేను తీర్చుకునేలేదు ప్రభా ఆయన ఈసరిగినలిగిన హృదయము తండ్రి ప్రభా మీకు ఇవ్వాలని తండ్రి ప్రభా ఈ జీవితం అంటూ జీవించాలని తండ్రి ప్రభ కోరుచు తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి బలపరచండి భద్రపరచండి తండ్రి అనేక విషయాలలో నాకు మేలు చేస్తూ వచ్చినారు ఈ సంవత్సరం అంతవి మమ్మల్ని తృప్తిపరుచున్నారు నాయన ఎన్నో ఇబ్బందులు కరీలు నాయన అనారోగ్యాలు వీటన్నిటికీ తండ్రి విజయవంతిస్తూ తండ్రి ఎనలేని కృపను చాటుచు తండ్రి ప్రభా నాకు చాలైన దేవుడిగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా అదే మరిగా నాయన ఏస ఈ యొక్క కోవిడ్ లో తండ్రి ప్రభా కృప చూపించినారు అదే మరిగా అనేకలకి కృప చూపించమని రక్షణలోకి నడిపించమని వేడుకొని చుంటున్నాం బ్రదర్ మల్కం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఆ బిడ్డని చీరండి కృప చూపించండి సంపూర్ణ స్వస్థాయి చేయండి ప్రభా అదే మరిగా ఎమ్మెల్యే ఆంటీని భంకర్ గారిని మీ చేతిలో తప్పచెచ్చుంటున్నాం తండ్రి సంపూర్ణ స్వస్థాయి చేయండి దాస్వాన్ని జ్ఞాకం చేసుకోండి ప్రభా ఆ కళ్ళని ఆ కిడ్నీలో నిమ్ముతండి ప్రభావ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభుత్వ తండ్రి రాబోయే శ్రమ ఎదుర్కొనే వారం గాను శోధన నుండి తప్పించుకునే వారం గాను మిమ్మల్ని మైపు పరిచే వారంగా ఉండటానికి సహాయం చేయండి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నారు తండ్రి ఎవరెవరైతే రాలేకపోయినారో వారి పనులలో వారి ఒక తండ్రి ప్రభా వర్క్స్ లో ఎవరిని ఆశీర్వదించండి ప్రభా బలపరచండి ప్రభా ఇంకా తండ్రి ఆత్మీయ స్థితిలో మీకు వెళ్ళేటట్టు మా అందరినీ బలపరచమని వేడుకను తింటున్నాము పరిస్థితిని బట్టి ప్రార్థిస్తుంటున్నాను ప్రభా అతి విశ్వాసం మా గుడి దాచేయండి ఆ ప్లేస్ లో ఉన్న ప్రతి గుడిని బలపరచండి హింసించిన వారికి లక్షణం దాచేయండి తండ్రి తోడుగా నేడుగా ఉండండి బీజేపీ గవర్నమెంట్ అని తరలి ప్రజలు ఇంకా అనేక పదులు పలు ఉదములైన ఆటంకాలు రాబోతుండగా తండ్రి వాటి అన్నిటిని ఎదుర్కొని సమాధానము సంతోషము కలిగి అనేకుల్ని క్షమించు ప్రేమించే వారంగా మీ ముందుతో సాయం చేయండి బలపరచండి తండ్రి మీరు రాసడకు సిద్ధపడి విందు రహితముగా నైనా ఉండటానికి సాయం చేయండి బలపరచండి ప్రార్థన జీవితం వ్యాక్య జీవితం వాక్యానుసారమైన నడవేదికలు మళ్ళీ ఉండటానికి సాయం చేయండి ఇతబడిన వాక్యము మా జీవితంలో ఫలింపచేయండి బలపరచండి ప్రజా అనేక చోట్ల వెళ్లి సువార్త చేసేవారము గాను అనేకులను బలపరిచి ఏదార్చేవారము గాను తండ్రి ఉండటానికి సాయం చేయండి తండ్రి నైనా మీ చేతులు కప్పగత్తుకుంటున్నాను వచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను సంఘ సేవకులను సుకోండి బలపరచండి నాయన ఆశీర్వదించండి ప్రభావరుగా సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం సంగములో తేడు పాపం విస్తరించి ప్రభా లో సంగములు చేరున్నది ప్రభుత్వ సంగములో ఉన్న లోకాన్ని పారద్రోహం వేడుకనిస్తున్నాం చదవమరుగా చన బిడ్డల్ని నాటకం చేసుకోండి బలపరచండి సహాయించండి ట్రైబల్స్ ని నాటకం చేసుకోండి డిప్రెష్ సహాయం చేసే సమాధానం దయచేయండి ప్రభు బలపరచండి ప్రభు నాన్న మేము కూడా అనేకులకు సహాయం చేసే చేతులుగా నిలబడుతాను నాకు మనసం దయచేయండి ప్రభా మరొకసారి మీ చేతులు కట్టగొట్టుకుంటున్నాను మిమ్మల్ని బలపడుతున్నాకి మీ కృతజ్ఞతలు నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తారు నా రక్షకుడు నా ఇచ్చని అలా ప్రభావ పరిశుద్ధత పరిశుద్ధం ఇంకా నడిపించని నా దివాహ తొలగించని ఇంకా ఉంటే హాయర్ స్కీల్ ఉంటే చూపించి కనుకర పొందాలా విజయం పొందాలా నా దివానికి దినం ప్రభావ పోయి మార్గంలో ప్రభావం తో సరళం చేయండి నా ప్రభాని కొంద మనతో యశుప్రభ మన ప్రభు యసు మన యువన్ కు అలడియ ఎవరు పిలిచి వెంటనే పిలిచింది ఒక వాక్యం కు విజేత చూపించిండు అలడియా ప్రతి జగన్ లో విజయ చూపి అలసుప్రభ అలడియా మీకు విజయ చూపి ఈ ప్రభా అలడి మీకు మీకు జమనించి అలాసు సహాయం చేయండి నా దివాని చేస్తాం యశుప్రభ నా దివాన్ మన నిర్లక్ష్యం తొలగించని మీకున్న ఆసక్తి మీకున్న మనసు దాని నా ఈ సహా రాక సమీపించింది అలా ఏ ఏం జరుగుతుందో తెలియజేస్తు ప్రభా బాల్లోనూ దుర్దినాల్లో ముందు వేస్తూ ప్రభా అలా నా దీవాన్ని చేస్తాం ఆ వైరస్ వ్యక్తి మృతి స్వచ్ఛపరచుని వాళ్ళవి రక్షణ దాని కనికరించమని ప్రార్థిస్తూ నా భీవాన్నిస్పత్రం ఎంతమంది సేవకులు ఉన్నారో మా ఇంత సేవకులు చేసి వాళ్ళు పడిపోయింది వాళ్ళని స్థిరపరిచి ప్రార్థిస్తూ వాళ్ళవి జ్ఞానం దాని వెలిగించమని ప్రార్థించం ఎంతమంది ప్రభా ఈ ఆన్లైన్ ప్రతి కుటుంబం జాప్యం చేస్తాం ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించి పది కుటుంబం ప్రభా ఓ కుటుంబం ఉండాలా అలాగే చిన్న పిల్లల నీకు ఎండించే వాళ్ళు కావాలా పది రక్షణ కలిగించని నా దేవా చేస్తాం అలాగే ప్రభా దేవా మనసు ఏసుప్రభ ఎట్లయితే పోవాలా ఎట్లా చేయాలా ఏసుప్రభ కోత విస్తారంగా ఉంది మీరు ఆ తలం మార్గం చూపించి మేము వెళ్తాం ప్రభా మీ నడిపించి మనిషి ప్రస్తుతం ఆ మేన్ ఆమె నేను చేస్తాను సూత్రం ప్రభావ పరిచిదిలా గొప్ప దేవ శక్తి సంపూర్ణ మోహోన్నేవ కృపాశక్తి సంపూర్ణ జీవం గల కండి మీకు స్తోత్రమైన అబ్రహామి సాఫీ ఆ కో నా ఈ పరిచిన కాలువంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మమ్మల్ని సజ్జీలకు పిలుపు యువరాత్రులు మమ్మల్ని కాచి కాపాడని మీకు అన్నా ప్రభావ అయితే నూతన దిన కనిగరించిన మీకు అన్నాను ప్రభావ నూతనమైన మీ కృప కని నడిపించండి ప్రభా యొక్క నూతన అభిషేకం దాని ప్రధిష్టమైన నా దేవ నా ప్రభా వాచందర ప్రభ మీరు మాత్రం మాట్లాడిన ప్రభా నీకు వన్నాలేసయ్య ఒక్క దేవానికి అర్పించుకోవడం ప్రభా శిష్యులు ప్రభావ గళలే సముద్ర తీరానికి వెళ్తుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు తీర్చిన ప్రభావ వెంటనే ప్రభా తమ వలలు విచ్చిపెట్టి ప్రభా మిమ్మల్ని ఎమ్మడించిన ప్రభా ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభా సంపూర్ణగా ప్రభా మీకు జీవించిన ప్రభావ మిమ్మల్ని ఎమ్మడించినారు మీరు చెప్పిన మాటకి స్పందించినయన నా దేవ మనుషుల పట్ల జాలా అడుగుగా చేస్తాన్నారు ప్రభావం మనుషుల పట్ల జాలా లోకంలో ఎంతో మంది నశించుకోవచ్చు ప్రభావ వాళ్ళందరూ ప్రభావ చీకట్లోనే పిల్లలు గొప్ప వెలిగి చూసే వాక్యం నెరవేరినట్లుగా ప్రభావ అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్లి ప్రభావం వార్త ప్రకటించాలా రోగులను స్వచ్ఛపరచాలా ఎక్కడికైతే ప్రార్థన చేస్తూ అక్కడ స్వచ్ఛత పొందినారు మనుషులైనా ఎంతగా అందరూ మీరు భాగ్యారు సమాజ మందిరంలో మీరు బోధించారు ప్రభుత్వ అనేక ప్రాంతాల్లో ప్రభావ అనేక చోట్ల వెళ్లి ప్రభావ మీ వాక్యం ప్రకటించాలా అనేకలు స్వచ్ఛత పొందాలా ప్రభావ సేవ జీవితంలో ప్రభా ఆ విధానం చూపించడానికి మాకు అనుగురించడానికి నీకు వన్నాను ప్రభావం ఇష్ట ప్రభావ నూతనమైన అభిషేకం మేము పొందుకుని ప్రభావ ప్రతి చోట మీకు మేము సాక్షిగా ఉండాలా ప్రభావ ఆయన ఇష్టప్ర లోకంలో ఎంత మీరు ఆశించిపోతున్నారు బౌలు చెప్తే ప్రభావ స్త్రీ హృదయం ప్రేరేపింపబడింది ప్రభా వాత్యం నమ్మింది ప్రభా విశ్వాసం పెట్టింది ప్రభ తన కుటుంబంతో రక్షణ పొందింది ప్రాభ భావసం పొందింది ప్రభావ అలాంటి అద్భుత కార్యం జరిగించమని అలాంటి సేవ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వనాల ప్రభావం సంపూర్ణంగా మేము సాగిపోవాలా ఎక్కడ అవకాశం తోటి అక్కడ వార్త ప్రకటించాల ప్రభా మీరేమో నడిపించి మీ వాకి చేత బలపరచం ప్రభా దేవాతి దేవా నా ప్రభావం ఎంతమంది పార్టిసిపేట్ చేయలేదో ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించి నూతనంగా అభిషేకించండి వాళ్ళ జీవితంలో ప్రభావం గొప్ప కార్య జరిగించి స్వచ్ఛత సమాధానం అనుగురించమని ప్రార్థిష్టమేనా నా ప్రభా నీకు అందాలనిస్తే గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ అందరు దీవించి ఆస్వాదించి మీకు గొప్ప సాక్షి పెట్టమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా మాలక బాబు గురించి మేము ప్రార్థిస్తాం దేవ ఓ ప్రభాతాన్ని మార్కం మార్కంలో ఉన్న ప్రతి ఇంటర్నల్ ఆర్డినెన్స్ ద్వారా అవయవం ఏసుక్రీస్తునాలు నీకు ఆజ్ఞాపిస్తున్నా సంపూర్ణంగా రెస్టోర్ అవన్ కాక నేను సంపూర్ణంగా హీలింగ్ అవును కాక ఏ సుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నాను ప్రస్తుతం దేవ దైత్యమని ప్రార్థిస్తామేనా గొప్ప దేవానికి వన్నాలు ఇస్తాయా గొప్ప దేవ కెమికల్లో ప్రభా కీలులో నరాల్లో ప్రభా రక్తాన్ని ప్రోక్షింపజేయండి ప్రభావ రక్తనాళాలు ఏ అది జాయింట్ కావాలా ఏసు ఆ ఎముకలు ప్రభా జాయింట్ కావాలా ఏసుక్రీ స్నాలు నీకు నా ప్రభా నా ఉంబట్టు మేము ప్రార్థిస్తున్నాం దేవ వీరే స్వస్థపరచుడు ఎముకలు జాయింట్ కావాలా ఆగన్స్ ప్రభావ ఇంటర్నల్ ఆగన్స్ మొత్తం సంపూర్ణ బిడదల స్వస్థతను ప్రకటిస్తున్నాం క్రీస్తు పరిశుద్ధ నామముయా మహిమలందండి ఆ బిడ ప్రభా ఓ బ్రెయిన్ మీద కళ్ళ తాకనే ప్రభావం పూర్వస్థితి మొదట ఏది అదే నార్మల్స్ రావాలా ఏసుక్రీస్తు నా మీకు ఆజ్ఞాపిస్తున్న ఏవో మీరే స్వస్థపచ్చని తల్లిదండ్రులు మీరు బలపర్చండి ఓదార్చని ప్రభావ సమాధానం గురించిన ప్రభావ విశ్వాసం నుంచి బిడ్డలు తొలిగిపోకుండా ప్రభావ బలపరచని ప్రభా ధైర్యంగా ప్రభావంత నిరీక్షణ కలిగి ముందుకు పోలమైన సాయపడని ప్రభావ హాస్పిటల్స్ చుట్టూ అగ్నికరించి హాస్పిటల్స్ లో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న సైతాన దురాత్మ అంతకార శీక్ర శక్తులను డిమెంట్ ఏస్తున్నా గర్దిస్తున్నా ఆ ప్రాంతాన్ని విడిపోయి సైతాన్ని వేస్తున్నావు ఆజ్ఞాపిస్తున్నా ఓ ప్రభా ఆ మార్గం తండ్రి ఒక హాస్పిటల్లో రూమ్స్ లో ప్రభావ మీకు సమాధానం తెచ్చు మన ప్రాధిష్టమైన ఏసుక్రీస్తు పరిస్థితి నామిన అలలీయ ఓ దేవ డాక్టర్ల మీ తలంపు జ్ఞానం పెట్టి మంచి ట్రీట్మెంట్ చాలగల సైతాన శక్తి దురాత్మల ఆ డాక్టర్ డిస్టర్బ్ చేయడానికి వీలు ఏసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నా దేవ మంచి ట్రీట్మెంట్స్ వాళ్ళు అందించేలాగా మీరు సహాయపడండి మీ సమాధానం ఓ దేవాళ్ళకి దయచేసి ప్రభావం దయచేసి ఓ ప్రభు హాస్పిటల్ చుట్టూ మీరు కనిచేసి ప్రభావి కృపలో బిడ్డ భద్రపరుచుకొని మీకు గొప్ప సాక్షి పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామవున ప్రాతిపక్ష ఆ మెయిన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ సదాకాలం మార్గం దగ్గరకి ఒక కుటుంబానికి సదాకాలం తోడే కాక ఆ మెయిన్ ఆ విజయవాడ పేర్ విజవాడ విజయ్